వాడు వాడుగానే సహజంగానే వాడి కర్తవ్యాన్ని గుర్తి దానికి సిద్ధపడి ఉంటాడు వాడు ముందే చూడండి కాలంలో కూడా ఇదే పని చేస్తుంది మహానుభావులైనటువంటి వాళ్ళు మృత్యు సూచనలని ఈ దేహం వదిలేసే సూచనల్ని గుర్తించి వాళ్ళు సమాధినిష్ట యొక్క నిలకడ కలిగి దేహాన్ని వదిలేశారు వాళ్ళు దేహాన్ని వదిలేశారు చూడండి ఎంత స్పష్టంగా చెప్తున్నాము ఆ మహాత్ములు ఎందుకు మనం ఆరాధిస్తున్నాం ఆ దేహాన్ని భద్రపరిచి జాగ్రత్తగా ఒక బృందావనమో ఒక శివాలయమో కట్టి ఎందుకు ఆరాధిస్తున్నామయ్యా అంటే వాళ్ళు శరీరం కాదని వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి శరీరిగా ఆ శరీరంలో ఉన్నారు కాబట్టి అప్పుడేమైంది దేహో దేవాలయో ప్రోక్తో దేవో దేవ తజేద జ్ఞాన మాలిన్యం సోహం భావేన పూజయేత్ వాళ్ళు అలా ఉన్నారు అప్పుడేమైపోయింది ఆ దేహమే నీకు ఆరాధ్యమైపోయింది అదే శివలింగ సమానం ఇలా జాగ్రత్తగా ఈ విధానాన్ని నేర్పేటటువంటి సనాతన ధర్మం మనందరి సంస్కృతిలో ఎప్పుడు నువ్వు కర్తృత్వ బుద్ధితో ఉండవు ఉండవు కూడా చేసేటప్పుడు కూడా కర్తవ్యతా బుద్ధి పనిచేస్తుంది ఆ వివేకం వస్తే అది మెచ్యూరిటీ అన్నా ఒక అమ్మాయి కొత్త కోడలు ఇంటికి అవతల ఇంటికి వెళ్ళింది పెళ్ళే ఇప్పుడు అత్తగారు అందుకోవాల్సి వచ్చింది సుప్రభాతం ఏమనుకుంటుంది అత్తగారు ఓ ఈ అమ్మాయికి ఇంకా మెచ్యూరిటీ రాలేదు కర్తవ్యతా బుద్ధి రాలేదు కర్తృత్వ బుద్ధి ఉంది అంతే సో ఇంటి దగ్గర అమ్మగారు పాడితే ఇప్పుడు ఇక్కడ అత్తగారు పాడాల్సి వచ్చింది అనుకోండి ఏమవుతుంది ఇప్పుడు ఆవిడ ఆవిడ పిల్లలు ఎలా మెయింటైన్ చేస్తుంది ఈవిడ అలాగే సుప్రభాతం ఈవి లేస్తే కదా వాళ్ళకి సుప్రభాతం పాడాలి ఈవిడే లేవదు ఇంకా వాడికి వాళ్ళకి పాడేదే ఉంది ఇలాగా ఒకరి తర్వాత ఒకరు పారంపర్యంగా మనం ఇప్పుడు ఏమందిస్తున్నాం కర్తవ్యతా బుద్ధిని అందిస్తున్నామా కర్తృత్వ బుద్ధిని అందిస్తున్నామా జాగ్రత్తగా గమనించాలి ఈ బుద్ధే నిన్ను జీవభావంలోనూ ఉంచేది ఈ బుద్ధే స్వరూప జ్ఞానాన్ని నిర్ణయం చేయడానికి కూడా ఉపయోగపడేది పరిణామం అంతా ఇందులోనే ఉంది వివేకమంతా ఇందులోనే ఉంది విజ్ఞానం కూడా ఇందులోనే ఉంది దీన్ని జాగ్రత్తగా వాడు ఈ జన్మలోనే ఎంతో టైం అవసరం లేదు సూర్యకిరణాన్ని గుర్తించడానికి ఎంత సమయం కావాలి రేపపాటు నీ స్వరూప జ్ఞానాన్ని గుర్తించడానికి ఎంత సమయం కావాలి సేమ్ ప్రాబ్లం రేపపాటే అంతకు అవసరం లేదు చదవండి కోరిక కదులకనే ఉండవలను కదిలినచో తీరినూమే సంగతి తీరినా దుఃఖమేరకపోయినా శోకమే పేరు మారింది దుఃఖం శోకం తీరితేనేమో దుఃఖమట తేరకపోతే శోకం అట ఏమిటి తేడా చెప్పండి సాధారణంగా అందరూ శోకం దుఃఖం రెండు ఒకటే అనుకుంటారు కాదు తీరినా దుఃఖమే అంటే అర్థమేంటి ఇంకా కావాలి అనేది మిగిలిపోతుంది వాడికి అనుభవించాడండి వదిలే చేయొచ్చుగా సరిపోయిందిగా సరిపెట్టుకోవచ్చుగా అహా ఇంకా కావాలి అనేది మిగులుస్తుంది అనుభవం అదేమో తీరితే ఏర్పడినటువంటి దుఃఖం సరే తీరలేదండి ఒకవేళ తీరకపోతే ఏమైంది అసలు తీరకపోతే శోకమే ఎదురు మొదలెట్టుకుంటూనే ఏడుపుతూనే మొదలెడతారు కొంతమంది పిల్లలు చూడండి లేస్తూనే ఏడుస్తూనే మొదలు సుప్రభాతం ఏడుస్తూ ఏడుస్తూనే ఏ పొద్దున లేస్తూనే ఏడుస్తావింటారా అంటే అంతే కొంతమంది పిల్లలు లేస్తూనే ఆకలితో లేస్తారా లే వాడు లేవడం లేవడమే ఆకలే ఆకలితోనే మేల్కొంటాడు అనమాట అది కావాలి ఇది కావాలి బిస్కెట్ కావాలి లేస్తూనే పోచమోహంతోనే వాడు ఏదోడు తినేస్తూ ఉంటాడు ఏదోడు తాగేస్తూ ఉంటాడు ఇలాంటి లక్షణాలు అనేక సంస్కృతుల్లో ఇప్పటికి కూడా కనపడి అది మన అభ్యాసంలోకి వచ్చేసి చివరికి బెడ్ కాఫీ బెడ్ కాఫీ అది ఇవ్వకపోతే సంస్కృతిలో లోటుపుడు చూడండి ఎంత దూరం మానవుడు దిగజారిపోయాడు అంటే పాచిమోహన్ తో వాడు కాఫీ తాకపోతే వాడికి జీవితం లేదనమాట వాడికి అంటే ఇక వాడు ఇప్పుడు శరీరం కాదు కాఫీ కప్పు వాడు వాడి జీవితం కాఫీ కప్పుతో ముడిపడింది సో ఇట్లా జాగ్రత్తగా గమనించాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ దీనికి మీకు చిన్న ఉదాహరణ ఆశ్రమ ధర్మాలు మనకి స సనాతన ధర్మం అందించింది అంటే బ్రహ్మచర్య ఆశ్రమం గృహస్థాశ్రమం వానప్రస్థాశ్రమం సన్యాసాశ్రమం ఈ నాలుగు ఆశ్రమాలని మానవుడు తప్పక చతురాశ్రమ ధర్మాలని నిర్వహించుకోవాలి అలా ఉండాలి ఉండకపోతే ఆ చతురాశ్రమాలను ఎవరెవరైతే పాటించరు వాడికి దుఃఖము శోకము తప్పవు అది చూడండి ఈ దుఃఖానికి శోకానికి శాశ్వత పరిష్కారం చూపెట్టింది సనాతన ధర్మం ఎవరైతే నాలుగు ఆశ్రమ ధర్మాలని పెద్దలు చూపిన మార్గంలో గురువులు చెప్పిన పద్ధతిలో మహానుభావులు ఆచరించిన పద్ధతిలో జీవిస్తాడు వాడికి రెండు ఉండవు ఏమిటవి దుఃఖం ఉండదు శోకం ఉండదు ఎందుకని వాడేది ఇంకా కావాలని అడగడు అక్కడతో సరిపెట్టేస్తాడు అంతే